re re o సదృం తమీలక్ష్యం ఏకం నిత్యం విమలమచనం సర్వీ సాక్షి త్రిగణరం సద్గురు తం నమా్రహ్మా బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృవృషిభ్యో మహా నమో సరో ప్లవర ప్రజర్తో బ్రహ్మస్ అహం పదార్థర సదాశివ సంహా శరచపర్యంకా వందేరు పర పరా స్వగరు నిజగరు పరమురు పరష్ిగరు సద్గురు పరబ్రహ్మణే నమ హరి శ్రీ గురుక్యో నమ హరి పాపములు పుణ్యములూ భువి ప్రాపిరుకే భ్రమసి నవారీన్ ప్రింపవిక నిడసి తాపశూలను చిత్తమందుగా తెలుసుకును మీ ఆగా మీ బోధను లెస పాపాలలో శుద్ధస్ఫటి సన్నిభమ ఆపో జ్యోతిని ప్రత్యాత్మా నీమది లో నా సగ తెలుసు లెసీ పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుకచేత భ్రమసిన వారిని ప్రాపింప వెరుక నడిసిన పాపసులను చిత్తమందు తగ తెలుసుకును మీ ఆగామి బనుమిసా వినుమి పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆపోజ్యోతిని ప్రత్యగాత్మ నీ మధ్యలోన తగ తెలుసుకొనుమీ ఆగామి బోధను లెసా వినుమి ఇది పదవిభజన ఈ కందార్థంలో మానవులందరినీ వేధించేటటువంటి అతి ముఖ్యమైన అంశాన్ని స్వీకరించారు కర్మఫలంగా పాపపుణ్యములు జీవునకు సంక్రమిస్తున్నాయి అనేటటువంటిది వేదాంతంలో ఉన్నటువంటి ఒక మౌలికమైన సిద్ధాంతం అంటే నిజ జీవితంలో ఏర్పడుతున్నటువంటి సుఖ దుఃఖాలు కర్మఫలములు అయితే కర్మ చేసేటప్పుడు కర్మ ఫలితాన్ని అనుభవించేటప్పుడు మన లోపల ఏర్పడుతున్న శేష భాగం అంతా కూడా ఆగామి కర్మగా చిత్తమందు నిలచి ఉంటుంది కాబట్టి పాపపుణ్యాలకు నెలవు చిత్తమే అందువలనే నవవిధ భక్తి మార్గాల ద్వారా నిష్కామ కర్మ ద్వారా శరణాగతి ద్వారా మానవుడు తప్పక చిత్తశుద్ధిని పొందాలి అనే నియమాన్ని అన్ని మతాల వారు అన్ని సిద్ధాంతాల వారు అందరు గురువులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి అంశం ఎందుకనంటే చిత్తశుద్ధి లేకపోతే ఆ తరువాత ఏర్పడేటటువంటి సాక్షిత్వాన్ని గుర్తించగలిగే శక్తి ఉండదు అన్నమాట నేనును తెలుసుకోగలిగే శక్తి ఉండదు అన్నమాట కాబట్టి నేనును తెలుసుకోగలిగే సామర్థ్యం కానీ సాక్షిని గుర్తించగలిగే సామర్థ్యం కానీ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటాం అంటే ఎంతగా అయితే ఈ పాపపుణ్యాల రూపంలో చిత్తంలో వాసనాత్రయం తాపత్రయం భీషణత్రయం ఇలా రకరకాలుగా ఉన్నటువంటి త్రిపుట్లన్నీ ఏర్పడుతున్నాయో అలాగా అవే మరల పునః బీజ అంకుర బీజ అంకుర న్యాయ పద్ధతిగా మానవుణ్ణి మరల పునః ప్రేరేపిస్తూ ఉన్నాయి అలా ప్రేరేపించబడుతూ మరలా పునః అదే కర్మాచరణ చేస్తూ తదనుగుణమైనటువంటి కర్మఫలాన్ని గుణత్రయం ద్వారా పొందుతున్నాడు ఇది జీవన చక్రంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సూత్రం కాబట్టి ఈ సూత్రం ఏం నిరూపిస్తుంది అంటే చంద్రశేఖర బ్రహ్మాచార్య వద్దకు ఒకరు వెళ్ళి అయ్యా సరే మనమంటే ఏదో పెద్దవాళ్ళం అయ్యాము మరి అనేక రకాలైనటువంటి సంసార చక్ర భ్రమణంలో మనం మేమంతా కూడా పాపపుణ్యాల రూపంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాం గర్భస్థ శిశువుకు పాపపుణ్యాలు ఉన్నాయా అని ప్రశ్నించారు మొదటి ప్రశ్న అది దానికి రెండో ప్రశ్న అనుసంధానించారు అయ్యా పునర్జన్మ ఈ పాపపుణ్యాల వలననే కలుగుతోంది అని వేదం చెప్తోందంటున్నారు ఇది ఏ మేరకు సత్యం ఇది రెండవ ప్రశ్న ఇక మూడో ప్రశ్న జీవితం కూడా జనన కాలంలోనే నిర్ణయం అయిపోయి వాడి ప్రభావితం అవుతుంది అని వేదం చెప్తోందని జ్యోతిష్య శాస్త్రం కూడా చెప్తోందని అంటున్నారు ఇది ఎంత మేరకు సత్యం ఇలా వీటన్నిటికీ సంబంధించినటువంటి అనుబంధ ప్రశ్నలని అనుసంధానం చేశారు మహాస్వామి ఏమి మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు ఆ విదేశీ ఒక ప్రసూతి కేంద్రానికి తీసుకువెళ్ళమని చెప్పారు తీసుకువెళ్ళారు ఆ ప్రసూతి కేంద్రం వద్ద ఒక సంఘటనని చూపెట్టాడు ఒక కడుపు పేదరాలు ప్రస వేదన పడుతూ ఆ దశలో అక్కడ బయట అరుగుపై నొప్పులు పడుతుంది ఆవిడకి ఇంకా లోపలికి అడ్మిషన్ ఇంకా డాక్టర్ గారు చూసే టైం రాలేదు అంటే ఆవిడ వచ్చిందప్పుడే ఇంకా డాక్టర్ గారికి చెప్పారు వస్తున్నా అంటోంది ఈ లోపల ఆవిడ అక్కడే పాపం వెంటనే పిల్లవాడికి అనేసింది ఇంకా డాక్టర్ గారు చూడలేదు పిల్లవాడికి అనేసింది సరే ఈ లోపల డాక్టర్ గారు వచ్చారు చేయవలసిన వైద్యం చేశారు అమ్మాయి ఆ బిడ్డను తీసుకుని సుఖంగా బయటే అరుగు మీదే ప్రసరించేసింది ఇక మరొకరు ఆ హాస్పిటల్లో అత్యంత ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి రూమ్లు ఒక సమాజంలో ఉన్నత వర్గానికి సంబంధించిన అధికారికి సంబంధించిన రాజు సామంతరాజు లాంటి వాళ్ళు ఎవరో మొత్తానికి జమీందారు అలాంటి వాళ్ళ యొక్క కుటుంబంలో కూడా ఒక ప్రసవం జరిగింది ఆవిడ ఆ అత్యంత విలాసవంతమైన స్థానంలో ఆ ప్రసవాన్ని ఇచ్చింది దగ్గర చుట్టూ ముగ్గురు డాక్టర్లు పది మంది నర్సులు అందుబాటులో ఉన్నారు ఆ ప్రసవాన్ని పూర్తి చేయించారు అందరూ వచ్చి ఆవిడని ఆ జమీందారు గారిని అభినందిస్తూ ఉన్నారు పిల్ల జమీందారు పుట్టాడని ఆ పిల్లవాడిని అభినందిస్తూ ఇంతలో మరొక చోట మరొక తల్లి చాలా తీవ్రమైన వేదన పడుతూ ఆ ప్రసవ వేదన కాలంలో పిల్లవాడికి జన్మనిచ్చి ఆవిడ మరణించింది మరొకచోట అదే హాస్పిటల్లోనే మరొక తల్లి మరొక శిశువుకి జన్మనిచ్చి ఆ శిశువు ఏడవటం లేదని ఇబ్బంది పడుతుంది ఆడావిడ పడుతున్నారు వైద్య సిబ్బంది ఆ తల్లిదండ్రులు ఇంకా పిల్లవాడు ఏడవలేదు ఇలా ఒకే హాస్పిటల్లో ఒకే రోజున ఏర్పడినటువంటి ప్రసవాల మధ్య ఈ ఈ హెచ్చు తగ్గులన్నీ జీవన క్రమంలో ఏర్పడిన హెచ్చు తగ్గులనన్నింటినీ గమనించింది ఆ విదేశీ వనిత నా సందేహములన్నీ సమాధానపడ్డాయి స్వామి అని తిరిగి సాయంత్రం దర్శనానికి వెళ్ళి నమస్కరించి ప్రసాదం బుద్దుకుని ఈ సంఘటనని మనం అందరం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి మనం కూడా మన చుట్టుపక్కల అనేక మందిని గమనిస్తూ ఉన్నాం మన కుటుంబంలో కూడా ఇదే సందర్భాలు అనేకం జరిగినాయి ఏ సందర్భానికి ఏది ఎలా జరుగుతుందో ఎలా నిర్ణయం అవుతుందో ఆ సమయానికి ఆ జీవి మరి తల్లి గర్భవశాత్తు లోపల ఉన్నటువంటి జీవి ఎలా జన్మ ఎత్తుతున్నాడో మరి मा अंशाली सामनम सप्तातु सकृति यासव वेदना सामनेूर्ति सहाय सहकार सामनम का जीवन वी मार दी कर्म फल इधला जी य చేయబడుతుందో అది అలా వారిచే ఏది ఎలా ఎవరిచే చేయబడుతుందో అది అలా వారిచే అనుభవించబడుతుంది ఇది కర్మసం ఏవండి ఇప్పుడే అనుభవించబడుతుందా ఇప్పుడు గర్భస్థ శిశువు ఎప్పుడు చేశాడు కర్మ ఎప్పుడు అనుభవించాడు కాబట్టి సూక్ష్మ శరీరం యొక్క ప్రతిపాదనని ఈ కర్మ ఫలమే నిరూపిస్తారు మరి ఒక మానవుడికే ఇవన్నీ ఉన్నాయా మిగిలిన జీవరాశికి లేవా అంటే వాటికి స్థూల వికాసమే కానీ సూక్ష్మ వికాసం పరిమితమైనటువంటి వికాసం పరిమితమైన సుఖదుఖం ఆహార నిద్రాభయమైదునాన్ని పశుభిర్నరాణం సమాన सामना अदिको विशेष और तेरा विशेष विवेक तेड़ आवेकूला सूक्ष्म दाटन गति अने चाल मुख्यमंत्री अंश दाने का प्रभाव में उ विशेष लक्षण अहंता ममंत अने अभिमन दूर चेयरन कर्मफला प्राथमिक मैं सूत्र अभिमान अभी, में अभी ये अभिमानमईना सर रकर पात्रोचित देहात्मा की संबंधी अभिमान लेक नैन नादी अन बड़े रीति का चपबड़ेवनी अहंता ममंत चपबड़ेवनी इवन अभिमा भागिमे कर्म सूत्रा की बात एवरते चलाम कठोपनिषत् ओक सूत्रानेंटो ना कर्मण ना प्रजया निर्धने त्यागन मृतत्व मानसिंट त्यागे एम त्यागे अंत चाल मे अंत ఓ వంద రూపాయలు ఓ పది రూపాయలు ఓ పావలానో తన శక్తి అనుసారం దానం ఇవ్వడం త్యాగం ఉంటుందా లేక తమ వారిని సంరక్షించడము లేకపోతే నానా కష్టాలు పడి కుటుంబాన్ని పైకి లేదంటే పిల్లల్ని పైకి తీసుకురావడము తాము కష్టపడ్డ కష్టాలు ఏవీ పిల్లలు పడకూడదని నాలుగు తరాల వరకు వెనకేసేవాళ్ళు ఉన్నారు నాలుగు తరాల వరకు సుఖ సంతోషాలతో నాలుగు తరాలేం కర్మ నలభై తరాలే కాదు రాజ్యాన్ని భూమండలాన్ని वारसले मारले पाली मेमे स्थिर शाश्वतने अभिमु अनेक रक अभिमन तो व्यवहारे मानवंडलम कड़ को सरअन वाट सन्यासाश्रम कून चाप पटक सोरकाय बुरा अभिमाना गोचीपात अभिमाना कलगजे अवकाश हो కారణం ఏమిటంటే దేహాన్ని ధరించి ఉండడమే అభిమానానికి మౌలికమైనటువంటి మూల కారణం కాబట్టి అభిమాన త్యాగం చేయమంటున్నాడు దేహాత్మ అభిమానాన్ని త్యాగం చేయమంటున్నాడు అమృతత్వం పొందాలి అంటే ప్రాథమికమైన సాధన దేహాత్మ అనే అభిమానాన్ని మనం ప్రయత్నించి సాధన ద్వారా విచారణ ద్వారా జ్ఞానం ద్వారా పోగొట్టుకోవాలి అందుకని అనేక రకాలైనటువంటి కర్మ సంబంధమైన భక్తి సంబంధమైన యోగ సంబంధమైన సాధనలన్నింటిలో కూడా ఈ అభిమానాన్ని త్యజించేటటువంటి వాటిని మౌలికంగా స్వీకరించి వాటిని ఎట్లా ఆచరించాలనేటటువంటి దానిని వివరించే ప్రయత్నం చేశారు ఆయా సాధనలలో ఏమి మరి ఇప్పుడు అవన్నీ చేయమంటారా వద్దంటారా అంటే తప్పక చేయాలి సదాచారమును తప్పక పాటించాలి సదాచారం ద్వారానే అసలు చిత్తంలో ఉన్నటువంటి మాలిన్యం ఎంత ఉందో తెలుస్తుంది సదాచారమే చేయని వాడికి అసలు ఆ మాలిన్యం తెలిసే అవకాశమే లేదు కాబట్టి వాడు పోగొట్టుకోగలిగే అవకాశం లేదు కాబట్టి మేమే సదాచారం చేయాలండి ఆచరించాలండి హాయిగా ఆత్మ విచారణ చేస్తే సరిపోతుంది కదా ఒక దగ్గర కూర్చొని ఓ శాస్త్రం చదువుకోవడమో లేకపోతే ధ్యానం చేయడమో ఓ ముక్కు ఓ ప్రాణాయామం చేయడము ఒక యోగాభ్యాసం చేయడము ఆసనాలు వేయడము చేస్తే సరిపోదా ముక్తి రాదా అంటే రాదు అన్నారు స్పష్టంగా చెప్పారు కారణం ఏమిటంటే ఎలా ఈ కర్మఫలం ఆగామిని సృజిస్తోందో నీకు తెలియబడాలి కర్మశేషం ఎలా మిగులుతుందో నీకు తెలియబడాలి ముఖ్యంగా సాధకులు ఎవరైతే స్థూలాన్ని దాటినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంకా బాగా తెలియాలి ఎందుకంటే ఆ రకమైనటువంటి సూక్ష్మ పరిధిలో ఉన్న వాళ్ళందరూ వారి జీవితంలో ప్రవేశించేస్తూ ఉంటారు వారిని ఆశ్రయించేస్తూ ఉంటారు లేదా వారిని ఆశీర్వదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా రకరకాలు అదంతా సూక్ష్మ పరిధి ఇప్పుడు మేము గత ఇరవై ముప్పై సంవత్సరాలలో అలాంటి సాధకులను చాలామంది చూస్తూ ఉన్నాం వాళ్ళందరూ ఆయా పరిధులలో ఆగిపోతూ ఉంటారు ఆయా సూక్ష్మ పరిధిలో ఏర్పడుతున్నటువంటి ఇతరులకు కనపడనటువంటివి తనకు మాత్రమే కనపడేటటువంటివి ఇతరులకు తెలియనటువంటివి తనకు మాత్రమే తెలిసేటటువంటివి ఇలాంటివి చాలా బుద్ధి పరిధిలో చిత్తపరిధిలో జరుగుతూ ఉంటాయి అయితే మరి సూక్ష్మ శరీరం కూడా నిమిత్తమే కదా అవతలున్న కారణ శరీరంలో ఉన్న ప్రియమోద ప్రమోదములు కదా అత్యంత ప్రధానమైనటువంటివి ఆ ప్రియమోద ప్రమోదములలో ఉన్నటువంటి సత్వరజస్తమ గుణాల ప్రభావం చేత ఈ సూక్ష్మ శరీరంలో అంతా ఆట ఈ ఆట ఎట్లా తయారవుతుందా అంటే ఇప్పుడు గుణ కనుక ఇష్టంగా ఉందనుకోండి అంటే బలంగా ఉందనుకోండి అప్పుడు స్థూలం దాకా వచ్చి ఇంద్రియానుభవం ద్వారా మాత్రమే అది రద్దయ్యే అవకాశం అయితే ఇంద్రియానుభవం జరిగినప్పుడల్లా రద్దవుతుందా అంటే రద్దవుదమ్మా నీవు కేవలము సాక్షిగా నిలబడి ఆయా ఇంద్రియానుభవాలను సాక్షిగా గమనిస్తూ కర్మశేషం అనేటటువంటి రాగ ద్వేషాలను మిగుల్చుకోకుండా తీవ్ర వైరాగ్యంతో తీవ్ర మోక్షత్వంతో ఉన్నవాడెవడైతే ఉన్నాడో వాడు మాత్రమే ఆ కర్మను రద్దు చేసుకోగలుగుతున్నాడు వాడికి మరలా అటువంటి కర్మ సంగతం ఏర్పడే అవకాశం లేకుండా ఉంటుంది ఏమిటయ్యా అందులో రహస్యం అంటే బంగారం ఆభరణాన్ని చెడగొట్టి మరొక ఆభరణం చేయాలనుకోండి దాన్ని కరగేయాలి కరగేసిన తర్వాత దానికి ఉన్న ఆభరణం అనేటువంటి అనే వస్తువు మిగులుతుంది దాన్ని మరలా మరొక మోసలో పోస్తే ఏ మోసలో పోస్తే ఆ ఆకారం వస్తుంది ఆభరణంగా అవుతుంది ఆ అలంకారంగా అవుతుంది ఇది జనసామాన్యంగా అందరూ ఎరిగినది అయితే ఒక స్మించి కనుక బంగారానికి కరిగించాం అప్పుడే కదా దాని రూపాన్ని కోల్పోతుంది ఆ పదార్థ లక్షణం మారిపోతుంది మారిపోయి ఆవిరి రూపంలోకి మారిపోతుంది ఏ పదార్థమైనా అంటే భూగర్భంలో భూమి పైన కనబడుతున్నటువంటి శిలలన్నీ ద్రవ రూపంలోనే ఉన్నాయి మ్యాగ్మా అంటారు కానీ అలా అది ఉండబట్టే భూమి తిరిగేటప్పుడు లోపల ఉన్నటువంటి మ్యాగ్మా ప్రభావం వలన భూమి యొక్క భ్రమణము పరిభ్రమణము వలన సూర్యుని ప్రభావం వలన సూర్యకాంతి ద్వారా సూర్యుని ద్వారా విడుదలవుతున్నటువంటి విద్యుదయస్కాంత తరంగాలన్నీ ఈ భూమి లోపల ఉన్నటువంటి మ్యాగ్మా రాళ్ళు కరిగినటువంటి స్థితి ద్వారా ఏర్పడినటువంటి వ్యతిరేక విద్యుదయస్కాంత తరంగాల ద్వారా ఈ రెండు బలాలు దానికి ఒక సంఘర్షణ విఘర్షణ జరిగి సంయోజన వియోజనాలు జరిగి భూమి చుట్టూత వాతావరణపు పొర ఏర్పడింది ఇది అసలు వాతావరణపు పొర ఏర్పడినటువంటి విధానం ఇలా మన చుట్టూ వాతావరణం ఏర్పడబట్టి ఆయా ఆయా వాయువుల సంయోజనం సమ్మేళనం వలన జీవరాశి ఉద్భవించింది ఈ వాతావరణమే లేకపోతే ఆ జీవరాశి లేదు కాబట్టి ఈ వాతావరణం అనేటటువంటి పొరనే మనం ఆకాశంగా చెప్తున్నాం అది అనేక రంగులదో అనేక రూపాలతో కిరణ వక్రీభవనం ద్వారా కి వికిరణం ద్వారా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని రిఫ్లెక్షన్ అని అలా రకరకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి సూర్య వికిరణ సిద్ధాంతం అలాంటి వాటి వల్ల ఆ మధ్యలో ఉన్న వాతావరణపు పొరలో ఉన్నటువంటి మార్పులు ధూళికణాలు ఆవిరులు అలాగే ఉన్నటువంటి మేఘాలు ఇలాంటివన్నీ కలిసి ఆకాశం విధ విధ రంగుల్లో కనపడుతుంటున్నాయి దానికి ఆకాశానికి ఏ రంగు లేదు నల్లని రంగు తప్ప అంతరిక్షానికి నల్లని రంగు నంతే దానికి ఏ రంగు అన్ని రంగులు లేకుండా అన్ని రంగులు కలిసిపోతే తెల్లని రంగు ఇలా మనకి రంగులు నిర్మాణం అవుతూ ఉన్నాయి చూసి ఆనందపడిపోతూ ఉంటాం ఇందరధనస్ ఏర్పడిందంటాం నువ్వు ఎడి తిరిగితే ఇందరధన సడే కనబడుతుంది నిజానికి ఇంద్రధనస్సు లేనే లేదు దానికి ఇంద్రుడు లేడు ధనస్సు లేదు అందులో ఉన్న సప్తవర్ణ శోభితం కాంతిలో ఉన్నటువంటి ఏడు రంగులు సూర్య కాంతిలో ఏడు రంగులు నీటి అవి వికిరణం చెందినప్పుడు ఏడు రంగులుగా విడిపోయి కనబడుతుంది అది కూడా అక్కడ లేనిది ఉన్నట్లుగా కనబడుతుంది నిజానికి ఆ కాంతి యొక్క వికిరణం అక్కడ ఏమైనా తెర ఉందా అంటే ఆ నీటి ఆవిరి తెర మీద నేల మీద లేకపోతే ఆకాశం మీద ఆ చుట్టుపక్కల ఉన్న గ్యాసియ స్టేటస్ మీద అది కనబడుతుంది కాసేపు కనబడుతుంది ఆ కాసేపట్లో దేంట్లో తేడా వచ్చినా అది కనబడదు ఇది అంతరిక్షంలోకి వెళ్ళి చూస్తే మనకి భూమి మీద చూస్తే అర్ధచంద్రాకారమే కనబడుతుంది అంతరిక్షం మీదకి వెళ్ళి చూస్తే పూర్తి వృత్తాకారంగా కనబడుతుంది ఇంద్రధనస్సు మరి ఇప్పుడు అది వృత్తమా అర్ధవృత్తమా అంటే నువ్వు చూస్తున్న స్థానాన్ని బట్టి అది అదే సత్యం అనుకుంటున్నాము ప్రత్యక్ష ప్రమాణం చేతి కాబట్టి మానవ జీవితంలో ఖగోళ విజ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలలో కనపడింది సత్యమని నమ్మి మనం సిద్ధాంతాలు చేసిన కాలం చాలా కాలం ఉంది అట్లా దాన్ని మన మళ్ళీ పునః విచారణ చేసి అనేక ప్రమాణాలతో అది అవునని ఇది కాదని రకరకాలైనటువంటి పరిశోధనల ద్వారా నిరూపితం అవుతూ ఉంటుంది ఈ భౌతికమైనటువంటి అంశాలలో ఎలా అయితే విజ్ఞానం ఎట్లా అయితే చర్చోపచర్చలు వాదనలు సిద్ధాంతాలు ఖండన మండనలు జరిగి నిజ నిర్ధారణ జరుగుతుందో అదే రీతిగా కర్మ ఉన్నదా అని అడిగాం ఇంద్రధనస్సు ఉన్నదా అని సమాధానం ఇంద్రధనస్సు నాకు అనబడుతుంది కదా ఉంది అయితే కర్మ కూడా ఉంది కర్మ ఉంటే కర్మకు ఫలం ఉందా ఇంద్రధనస్సును చూసినప్పుడు నీకు ఆనందం కలిగిందా కలగలేదా అది క్షణమాత్రమే అయినా సరే విశేషమని అద్భుతమని ఆనందమని తోచింది కదా అట్లే కర్మ కూడా ఏ తత్క్షణమునందు ఫలించి నీకు సుఖదులను ఇస్తుంది దానికి క్షేత్రం నీ చిత్తము దానికి ఆధారం నీలో ఉన్న అహంకారము దాని చేతిలో పనిముట్టు మనోబుద్ధులు కాబట్టి కర్మ చేతిలో పనిముట్లు ఎవరయ్యా అంటే మనోబుద్ధులు బుద్ధి కర్మానుసారి కర్మకి పునాది క్షేత్రం ఏంటంటే కర్మకు ఆధారం ఏమిటంటే అహంకారం దేహాత్మభావం అభిమానం జీవుడనే అభిమానం మరి ఇప్పుడు కర్మ ఉన్నదా అంటే ఇంద్రధనస్సు అలే ఉన్నది అన్న మరి ఇంద్రధనస్సు ఏర్పడాలి అంటే అనేక రకాల బలముల యొక్క ప్ర సంయోజన వియోజనాల చేత కదా ఏర్పడింది అది లేదా అంటే ఉంది కనబడుతుంది నిరూపించమంటే కళ్ళు ఎదుర్కొండ కనబడుతుంటే కదా నిరూపించేది అట్లాగే జననం నుంచి మరణం వరకు అనుభవించబడుతున్నదంతా ఆరబ్ధ కర్మ అన్నామనుకోండి ఈ ఆరబ్ధ కర్మ విషయానందం ఈ ఆరబ్ధకర్మంతా ఇంద్రియానందం చాలామంది ఏమంటున్నారంటే ఈ ఆరబ్ధ కర్మలో వాడికి ఏమైనా ప్రాప్తి ఉంటేనే కదండి వాడు అనేక జన్మద సుకృతంచేత కదా వాడు సాధకుడు అయ్యేది వాడు ముక్తుడయ్యేది వాడి జన్మలలో ఏ సాధన చేయకపోయింటే ఈ జన్మలో మాత్రం వాడికి ఆ సాధన చేయాలని ఎలా తోస్తుందండి ఆ కర్మని ఎందుకు మార్చలేమండి మార్చేసేయచ్చు కదా మీరు కలిసి అని చెప్పి అడిగేవాడు కూడా చాలామంది ఉన్నారు మరి ఎవరు చెప్పారని గాఢ నిద్రావస్థలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఆ మానవుడు ఎవరు చెప్పారని ఆయా ఇంద్రియానందములు అతనికి తోస్తూ ఉన్నాయి ఎవరు బోధించారని ఆ విషయ నిర్ధారణ జరుగుతూ ఉన్న అతనికి కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానం అవసాదయ్యే కర్మయోగులందరికీ స్పష్టమైనటువంటి సూత్రం ఏమిటయ్యా అంటే ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానం అవసరం నువ్వు కర్మ పరిధిలో ఉన్నంత వరకు అంటే నిష్కామ కర్మ శరణాగతి స్థితికి ఎదిగి అభిమాన త్యాగం చేయనంత వరకు తప్పక నీకు ఆగామి కర్మ తప్పదు అంటే అర్థం ఏమిట ఏదైనా ఒకటి చేసాం ఆలోచనే కావచ్చు చేస్తే ఏమేమి ఆలోచన యొక్క శేషం మిగులుతుంది అది ప్రణాళిక రూపంలో కావచ్చు లేదా ఊహల రూపంలో కావచ్చు లేదా క్రియగా మారి ఫలించవచ్చు లేదా అంకుర రూపంలో లోపలే ఉండిపోయి అవకాశం వచ్చినప్పుడు ప్రకటితం కావచ్చు లేదా ఉత్తర జన్మకో మరి శతజన్మలకో ఫలించవచ్చు అలాంటి అవకాశం కూడా సృష్టిలో ఉంది అన్నారు పెద్ద కాబట్టి మన జీవితంలో అనేక రకాల సంఘటనలలో జనన నుంచి మృత్యు వరకు కారణరహితంగా ఏర్పడుతున్నటువంటి అనేక సంఘటనలు ఏవైతే ఉన్నాయో కారణరహితం అని ఎందుకు కూడా మేము కారణమని ఒప్పుకోరు దీనికి కారణం ఎవరండి అంటే ఎవరికీ తెలియదు అంటే ఎవరికైతే కారణం పరోక్షంగా ఉందో ఆ పరోక్షంగా ఉన్న ఈశ్వరుడు ఈ కర్మకు కర్త ఈ కర్మకు ఫల ప్రదాత అదేమిటండి ఈశ్వరుడు కర్త ఎలా అవుతాడు జీవుడు కదా కర్త అంటే ఈ జీవుడు ఆ ఈశ్వరుని యొక్క ప్రతిబింబం కదా ఈ జీవులన్నీ ఆ ఈశ్వరుని చేతనే సృజించబడ్డాయి కదా ఆ ఈశ్వరుడే ఈ జీవులన్నిటినీ సృజించేటప్పుడు నిమిత్తమాత్రంగా నాదేమీ పాత్ర లేదన నీ మోట నీకే ఇచ్చి పంపుతున్నాను నువ్వు తెచ్చుకున్న మూట నీకే ఇచ్చి పంపుతున్నాను అని చెప్పే పద్ధతిలో ఈ సృష్టి నడుస్తుంది అయితే మరి నేనేమీ మార్చలేనా ఏమీ మార్చలేకపోతే ఈ సాధనలు ఈ సిద్ధాంతాలు ఈ ఈశ్వరత్వం ఎందుకు దీనికంటే నిరీశ్వరత్వమే బాగుంది కదా నాస్తికత్వమే బాగుంది కదా ఈశ్వరుడు లేడంటే ఏదా కాదా లేదు కదా నా తిప్పలు నేనే పడతా కదా ఈశ్వరుడు ఉన్నాడని మరలా నా తిప్పలు నన్నే పడమంటే ప్రయోజనం ఏముంది అని అడిగేటటువంటి గుణ గుణత్రయంలో ఘనీభవించినటువంటి వారు ఉన్నారు వీళ్ళకి ఏమిటంటే ఇప్పుడు పని చేస్తే ఇప్పుడే ఫలితం రావాలి ఒక పిల్లవాడు అల్లారు ముద్దుగా లేక లేక పుట్టాడు వాడిని బాగా పెంచారు తల్లిదండ్రులు వారికి అక్కయ్యలు అన్నయ్యలు ఆ బావలు అందరూ ఉన్నారు వాడి బాల్యం దాటి వాడికి యవనావస్థ విషయ వికాసం వచ్చే వరకు కూడా బాగానే ఉన్నాడు కానీ స్వేచ్ఛ వచ్చి వాడికి విషయ వికాసం వచ్చేసేటప్పటికీ వాడిలో ఉన్న స్వభావయుతమైన దుర్గుణాలన్నీ ప్రకటితమై తమై వాడి జీవితాన్ని మార్చివేసి ఇప్పుడు వాడు అట్లా అవడానికి ఎవరు కారణం తల్లిదండ్రుల కుటుంబ ఎవరి మీద వేద్దాం అంటే వాడిని అడిగితే వాడు ఏదో ఒక కారణాలు చెప్తాడు కాబట్టి దుర్గుణాలు ఉన్న వాళ్ళందరినీ అడిగితే వాళ్ళు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అజ్ఞానయుధమైన తమోగుణ ఘనిష్టంగా మాట్లాడతారు వాళ్ళు కాబట్టి వాళ్ళలో విచారణ కలిగించడం చాలా కష్టం కాబట్టి దుర్గుణం కలిగినటువంటి వారు దుర్జన సహవాసం కలిగినటువంటి వారు పతనం చెందక తప్పడం లేదు అలా పతనమైనటువంటి వాడిని ఇప్పుడు ఎలా ఉద్ధరిస్తాం కాబట్టి నాయన ముందు సత్వగుణంతో జీవించే స్థాయికి ప్రతి ఒక్కరు కష్టపడి రావాల్సిందే అన్నది వేదాంతం జ్ఞానమార్గం ఏం చెప్పిందంటే సత్సంగం స్థాయి వరకు రావాలి అంటే నువ్వు సదాచారాన్ని పాటించి సాత్వికమైన జీవన విధానాన్ని కలిగి ఉండి విచారణ చేసి వివేకాన్ని పొందగలిగే బుద్ధి కౌశల్యాన్ని పొందాలి ఎందుకంటే ఈ బుద్ధి ద్వారానే ఆ చిత్తశుద్ధి సాధ్యమవుతుంది ఏ బుద్ధి అయితే కర్మానుసారిగా ఉందో ఆ బుద్ధినే ఉపయోగించి కర్మశేషం లేకుండా ఆచరింపజేసే స్థాయికి దీన్ని లేవనెత్తాలి అలా లేవనెత్తగలిగేటటువంటి శక్తి విచారణకు కాబట్టి అందరినీ ఆత్మవిచారణ చేయమంటున్నారు వాళ్ళకి తెలిసి ఇవన్నీ సాధ్యం ఒక గదిలో చీకటిని పోకుంటడానికి ఒక చిరుదీపం చాలు ప్రత్యేకంగా ఏం శ్రమ చేయక్కర్లేదు కానీ చిరుదీపం వెలిగించడం నేను చేయనండి చీకట మాత్రం పోవాలండి ఎవరో ఒకరు నా చీకటను తొలగించాలండి అనేటటువంటి వాళ్ళ చీకట ఎప్పటికైనా పోతుందా పోదు కదా కాబట్టి అందుకని ఈ కందార్థంలో మూడు ముఖ్యమైనటువంటి సూటి అయినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి పాపం పుణ్యం ఎవరికైతే సూక్ష్మశరీరం యొక్క తెలివి లేదు సూక్ష్మ శరీరం సూక్ష్మశరీరం చేతిలో ఈ స్థూల శరీరం ఆడించబడుతున్నదనేటటువంటి తెలివి లేదో వాడు తప్పక ఆయా పాపపుణ్యముల యొక్క ఫలములను అజ్ఞానంతో అనుభవించక తప్పదు ఎవరైతే ఇదే సృష్టిని గురువుగా స్వీకరించి దుర్జన సహవాసం విడచి దుస్సాంగత్యం విడచి సదాచారంతో సత్సంగంతో సాధువుల ఆశ్రయంతో సూక్ష్మశరీరంలో ఉన్నటువంటి స్వభావయుతమైనటువంటి చిత్తస్థితిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని గ్రహించి ఈనాటి జీవితం ఇలా ఉండటానికి గల కారణాలు ఈ రకమైనటువంటి వాసనా నాలో ఉండటం చేత ఈ వాసనా బలాన్ని నేను ఎప్పటికైనా క్షయింపజేయాలి అనేటటువంటి ప్రయత్నం చేసి సాధనల ద్వారా యమనియమ అష్టాంగయోగ సాధనలే కానీ లేక నవోద భక్తి మార్గాలే కానీ వారి వారి యొక్క శక్తి అనుసారం ఆచరించి మహనీయుల మార్గదర్శకత్వంతో ఈ స్థూల సూక్ష్మ కారణ శరీర స్థితులను వ్యవహారాలను సాక్షిగా చూసేటటువంటి స్థాయికి ఎదగాలి వదిలి పారిపోతే అయ్యే పని కావు కాబట్టి అడవికి పోయినా కొండ గుహలలో ఉన్న నీ శరీరం అంతా నీ మూడు శరీరాలు నీ మూడు ప్రపంచాలు నీ వ్యవహారం అంతా నీతోనే ఉంటుంది ముక్కు మూసుకుని కూర్చున్నా మనసు చేసే పని మనసు చేసుకునే ఇట్లా అన్నింటినీ స్తంభింపజేయగలగటం అన్నింటినీ లీనం చేయగలగటం అన్నింటి యొక్క మూలమును ఎరగటం అనేటటువంటి పనిలో ఎవరైతే పడ్డారో వాళ్ళు మొట్టమొదట చేసేటటువంటి జీవితకాలపు దీక్ష నిత్యవర్తమాన దీక్ష అంటే ఈ క్షణమే సత్యం గత క్షణం లేదు ఉత్తర క్షణం అసలేదు అనే నిర్ణయంతో నిత్యవర్తమాన దీక్షను కరించి సర్వస్య శరణాగతులై తీవ్ర మోక్షేచ్ఛ చేత తీవ్ర వైరాగ్యం చేత కర్మశేషాన్ని ఏ పరిస్థితిలో నేను మిగల్చకూడదు అని ఎదిగేటటువంటి యత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆగామిని నిశేషంగా పోగొట్టుకోగలుగుతారు ఎప్పుడైతే ఆగామి నిశేషంగా పోతుందో అప్పుడు ఈ ప్రకృతి నీకు ఈశ్వరుణ్ణి చూపెట్టేటటువంటి సహాయం చేస్తుంది ఎవరికైనా సరే ఈశ్వర దర్శనం తలచినంత మాత్రమే ఈశ్వర దర్శనం కలిగేటటువంటి అశరీర సద్గురు దర్శనం కలిగేటటువంటి పరిస్థితులన్నీ కూడా ఇలా కలలో కాదు ఇలాలో సర్వకాల సర్వావస్థలలో అది గాఢ నిద్రావస్థ అయినా కల అయినా మూడింటి ఎందు ఒకే తీరుగా ఉన్నటువంటి నేను ఈశ్వరుడనే కాబట్టి ఏ అధిష్టాన దైవమైనా ఏ అశరీర సద్గురు నీకు సంబంధపడి ఉన్నటువంటి వారందరూ తలచినంత మాత్రమే నీకు దర్శనమిచ్చి నీయందు ప్రవేశించి నేను ఉద్ధరించేటటువంటి పని ఆ ఉద్ధరణేంటే వాసనాక్షయం ఈశ్వరుని యొక్క సహాయం ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది పరమహంస అంటారు ఇంద్రియాలన్నీ విషయరసంచేత పూరించబడి ఉన్నటువంటి వాటిని ఈశ్వర దర్శనం చేత ఈశ్వరుని యొక్క నీలో ప్రవేశ నీ హృదయంలో ప్రవేశించడం ద్వారా దైవరసంతో నింపి దివ్యత్వానుభూతిని పొందాలి ఇది వాసనాక్షయం అయిందని చెప్పడానికి గుర్తు తులియానికి గుర్తు ఏమిటి అని అందరు అంటూ ఆ ఈశ్వరుడికి నీకు అభేద స్థితి సర్వత్రా వ్యాపకమై ఉన్నటువంటి ప్రకాశ ఎందు మూడవ స్థలలో నిలకడ చెంది ఉండడమే తురియానికి గుర్తు నిర్వాణమును అధిగమించినటువంటి స్థితిలో మూడవ స్థలని గుర్తించినటువంటి స్థితిలో ఉండటమే తురియమునకు అలా నిజ జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగామి కర్మను రద్దు చేసుకున్నారు వాళ్ళకి ఇప్పుడు ఒక ఎరుక కలిగింది ఆ ఎరుక ఏమిటయ్యా అంటే నేను దేహం కాదు నేను ఈశ్వరుడు ఇది రెండవ ప్రశ్నకు సమాధానం కాబట్టి సాధనలు ఎందుకు చేయాలయా అంటే ఈశ్వరానుగ్రహం ద్వారా వాసనాక్షయం అవడం కోసమని చేయాలి అలా ఎవరైతే ఈశ్వరానుగ్రహాన్ని పొంది వాసనలు నిశ్చేషంగా పోగొట్టుకుని ఆగామి కర్మను రద్దు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కదార్థంలో సూటిగా చెప్పినటువంటి అంశం పాపములు పుణ్యములు భూవి ప్రాపించును ఎరుక చేత జ్ఞానం ఉంటేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి జ్ఞానం లేకపోతే అవేం పనిచేయలేదు కాబట్టి ఏ జ్ఞానబలం చేత అయితే ప్రకటితమై వ్యవహారశీలమైతున్నాయో ఆ జ్ఞానమే ఎరుక ఆ జ్ఞానాన్ని గుర్తించాలి గుర్తించాం ఎరుక చేత భ్రమసిన వారిని ఈ జ్ఞానం కూడా ఒక భ్రమను కలిగిస్తుందట అదేమిటంటే జ్ఞానం తన మూలాన్ని తాను గుర్తిరిగేటటువంటి పనిలో పడితేనేమో పరమాత్మను చూపెట్టింది లేక బయలును చూపెట్టింది ఎరుకను విడిపించింది అదే జ్ఞానం అచైతన్యం వైపు జడం వైపు పనిచేసింది ప్రపంచం వైపు పనిచేసింది అప్పుడు భ్రమలన్నీ ఏర్పడదు పిండాండ పద్ధతిగా బ్రహ్మాండ పద్ధతిగా ఉన్న వ్యవహారం అంతా భ్రమాజన్యమైనటువంటిది కాబట్టి భ్రమేణాహం భ్రమేణోహం భ్రమస్వం ప్రాపింప వెనుక నడసిన తాపస్సులకు తపస్సు ఎందుకు చేయాలండి అసలు తపస్సు చేయకపోతే ఏమిటవుతుంది అనేవాళ్ళు కూడా ఈ కాలంలో చాలామంది కనబడుతున్నారు అసలు తప్పింపజేయటువంటి ఏమిటండి అంటే ఈ ఎరుక చేతంతా కదా ఇదంతా ప్రాప్తి అనేది నడుస్తోంది ప్రాప్తి అన్న దానిని విడిపించాలి అంటే ఎరుకని విడిపించుకునేటటువంటి తపస్సు చేయాలి అనే సూచన చేస్తున్నా తపస్సులు తపస్వి అంటే అర్థం ఏమిటంటే జ్ఞానాదేవత అనేటటువంటి సూత్రం తెలిసినటువంటి వాడై కళత్రపుత్రమిత్ర బంధు బా భార్య సహోదర సఖ ఇత్యాదులన్నీ ఉన్నటువంటివన్నీ కూడా భ్రమాజన్యమని భ్రాంతిజన్యమని దేహాత్మ సంబంధమని తెలిసి తీవ్ర వైరాగ్యం చే పూర్ణ వైరాగ్యం చే పూర్ణ బోధచే కేవల జ్ఞానమును మాత్రమే ఆశ్రయించి భ్రమాజన్య జ్ఞానమును విడవాలి భ్రమ వల్ల కూడా ఒక జ్ఞానం కలుగుతుంది అది భ్రమాజన్య జ్ఞానం అన్నమాట అంటే నీ మనసు కళ్ళెదురకుండా ఉన్నటువంటి తాడును చూడనప్పుడే పాముగా ఊహించింది ఆకారాన్ని ఆధారంగా స్వీకరించి వస్తునిశ్చయ జ్ఞానం లోపించినప్పుడే భ్రమాజన్య జ్ఞానం పనిచేసింది కాబట్టి కైవల్యాన్ని జీవిత లక్ష్యంగా స్వీకరించిన వాళ్ళు ఆధారపడవలసింది వస్తునిశ్చయ జ్ఞానం మీదే గాని భ్రమాజన్య జ్ఞానం మీద ఆధారపడకూడదు ఇలా భ్రమాజన్య జ్ఞానం మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళు పాపపుణ్యములు అనేటటువంటి నోట చిక్కుతున్నారు ఆ పాపపుణ్యము వ్యాఘ్రము వంటి వాటి ఒకసారి పట్టుకుంటే వదలవాలి ప్రాణం పోయేంతవరకు ఇవి పనిచేస్తు ఉంటాయి అట్లా ఇటువంటి పాపపుణ్యములనే వ్యాఘ్రం జ్వలని పడి పడకూడదు అనమాట అందుకే ఎరుకను కూడా వ్యాఘ్రం వ్యాఘ్రంతో పూలుస్తారు అనమాట ఆ పులితో పోలుస్తారు మిగిలినవన్నీ వేరే వేరే రకంగా పట్టుకుంటే పులి మాత్రం కంఠాన్ని పుట్టుకుంటుంది ఎక్కడ పట్టుకుంటే ప్రాణం వదిలేస్తుందో దాన్ని తెలుసు బాగా అలా విలవిలలాడేట్లుగా చేస్తుందన్నమాట పులి ఈ ఎరుక కూడా ఏం చేస్తుందట అంటే ఈ పాపపుణ్య ఫలితాలను మన చేత అనుభవింపజేస్తూ ఎష్టి సమిష్టిగా ప్రారంభంగా అనుభవింపజేస్తూ నీలో తెలివిని ఏర్పరిచి కైవల్యం దిశగా నిన్ను పరిణమింపజేసేటటువంటి మేలుకొలుపునిస్తుంది అలా మేలుకొన్న వారు వాళ్ళు తపస్సులు అవుతారు ఈ తపస్సులు అయితే ఏమిటి ప్రయోజనమయ్యా అంటే శరీర ప్రాణ మను బుద్ధులను తప్పింపజేయడం ద్వారా చిత్తంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొడతారు అనమాట అందులో రకరకాలైన ఆకర్షణలు ఏర్పడుతూ భావభావముల ద్వారా ఆలోచనల ద్వారా వాటిని సత్యమని నమ్మి వాటి వెనకే పడి ఆసక్తమయ్యేటటువంటి జీవితాన్ని భ్రమాజన్య జ్ఞానం అని అంటారు ఈ భ్రమాజన్య జ్ఞానం నుంచి వస్తునిశ్చయ జ్ఞానానికి పరిణమించి కేవలత్వాన్ని కైవల్యాన్ని లక్ష్యంగా స్వీకరించి చిత్తమందు తగ తెలుసుకొనుమీ చిత్తమును చిత్ స్వరూపంగా చూడటం రావాలట వాసనాక్షయం అయితే ఈ చిత్తమే ప్రకాశ రూపాన్ని ధరిస్తుంది ఇది అందులో ఉన్నటువంటి కీలు రహస్యం అనమాట చాలామంది మాకు ఏం కనబడ్డలేదండి అంటారు ఈ కనబడ్డం లేదండి అంటానికి కారణం ఏమిటంటే ఈ స్వభావయుతమైనటువంటి వాసనలు క్షీణించలేదు క్షయింపజేయబడలేదు అందువలన కళ్ళు మూసుకుంటే ఎప్పుడూ చీకటే ఉంటుంది ఈ చిత్తం చిత్ ప్రకాశంగా మారలేదు అన్నమాట భౌతికంగా కూడా మనం మెదడులో అనేక రకములైనటువంటి అనేక లక్షల కోట్ల న్యూరాన్లు ఉన్నాయి న్యూరాన్లు అన్నీ కూడాను ప్రకాశం చేతనే పనిచేస్తున్నాయి వాటి మధ్య విద్యుదయస్కాంత తరంగాలు ప్రకాశ రూపంలో కమ్యూనికేషన్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి ఎవరిలో అయితే వాసనాక్షయం అయిందో వాళ్ళలో ఈ న్యూరాన్లన్నీ ఒకేసారి ప్రకాశాన్ని విడుదల చేయడం మొదలుపెట్టాయి తత్ప్రభావం చేత అతనికి ఎప్పుడు ప్రకాశ దర్శనమే ఉంటుందన్నమాట అంతరంగంలో అలా సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి తేజస్ శరీరం సూక్ష్మశరీర సాక్షి తేజస్సుడు ఆ తేజస్ శరీరీ ప్రకాశాన్ని గుర్తుపెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కలలో ఉన్నటువంటి ప్రకాశాన్ని సాక్షత్వాన్ని గుర్తుపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిత్తము చిత్గా మారిపోతుంది మారిపోయి చిత్ ప్రకాశ అని తెలుసుకుంటారు అలా తెలుసుకుంటే ఏమిటండి ప్రయోజనం అంటే ఆ చిత్ప్రకాశ స్థితిలోనే నిర్వాణం ఉంది ఎవరైతే ఈ నిర్వాణ స్థితిని అనుభవించారో వాళ్ళు ఆ చిత్ప్రకాశం ఆధారంగా సత్తును తెలుసుకుంటారు ఆ సత్తు ఆత్మ కేవల సత్తుకు ఆత్మ పేరు శుద్ధ సత్తుకి ఆత్మ అని పేరు దానికే శుద్ధస్ఫటిక సన్నిభమైన అనేటటువంటి ఉపమానం వేశారు ఇక్కడ ఆ శుద్ధ సత్వం ఎటువంటిదయ్యా అంటే శుద్ధస్ఫటికం లాంటిది స్ఫటికలింగం ఆరాధించడం చాలా విశేషమైనటువంటిది అక్కడ సూచన కూడా ఇదే ఆ స్ఫటికలింగాన్ని అభిషేకం చేసేటప్పుడు కానీ ఆ హారతిచ్చేటప్పుడు కానీ ఆయా పూజాధికం అభిషేకం అంతా పూర్తయ్యే లోపు ని నీ కారణను ఆ చిత్ప్రకాశ స్థితిని పొంది నిర్వాణ స్థితిని పొంది ఆ ఫటికమైనటువంటి ఆపాతాళనభస్థల అంతఃభవనద్ బ్రహ్మాండ మామిశ్వర జ్యోతిస్ఫాటికలింగములివలసత్ పూర్ణేందు అంతామృతి అనేటటువంటి ధ్యాన శ్లోకంలో చెప్పబడినటువంటి శ్రీరుద్రం ఆధారంగా ఆ జ్యోతిస్ఫాటికలింగం అనేటటువంటి స్థితిని పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆపోజ్యోతి అనేటటువంటి స్థితికి చేరుతున్నారు బ్రహ్మాండమంతా వ్యాపకమై ఉన్నటువంటి ప్రకాశస్థితిని చూస్తున్నాడు ఇప్పుడు ఐదు ఏళ్ళ ఇరవై ఐదు చూస్తే జ్ఞాత ప్రకాశం కనబడుతుంది సమిష్టిగా చూస్తే కుటస్థ ప్రకాశం కనబడుతుంది ఈ ప్రకాశ లక్షణంచేత ఈ జ్ఞాత కుటస్థులు ఒకటైపోయాయి ఆ ఒకటైపోయిన స్థితికి ఆపోజ్యోతి అని పేరు అలాంటి ఆపోజ్యోతిని తెలియాలంటే ప్రత్యేగాత్మ నీ మధిలోన ఇప్పుడేమైందట ఈ అంతరింద్రియాలు అంటే జ్ఞాత మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటటువంటి ఐదు జ్ఞాత స్థానంలోకి మిగిలిన నాలుగు అతి చేరిపోయింది ఆ జ్ఞాతకే హృదయ స్థానం అని ఈ జ్ఞాత హృదయ స్థానంలో స్వరూప జ్ఞానాన్ని స్వప్రకాశాన్ని సాక్షిత్వాన్ని కలిగి ఉన్నాడు ఈ మూడు లక్షణాల ద్వారా వ్యాపకమైనటువంటి పరిమితులు లేనటువంటి కోటస్థ స్థితికి ప్రకాశాన్ని ఆధారం చేసుకుని బ్రహ్మాండ నిర్ణయ పద్ధతిగా ఉన్నదంతా కూటస్థ ప్రకాశమే పెండ బ్రహ్మాండములు అనే నిర్ణయం ఎవరైతే పొందారో వాళ్ళు అఖండ ఎరుక స్థితికి చేరారు ఈ అఖండ ఎరుకకు ఇక్కడ पापमान पेरवेश भगवदगी स्वधर्मे निधन श्रेय परधर्मो भयावहन इक पापमें परधर्म अर्थम अंत का मौलिक भौतिकमेंथाई शरीर स्थाई कर्मफलस्थाई चब्वे पदम का ఇది సూచించబడిన అర్థం అన్నమాట అంటే పరధర్మం అసలు నీ సధర్మం ఏమిటి అంటే ములుగురుచనటువంటి ములుగుచ్చు లేనటువంటి బయలురీతిగా ఉండాలి దీనినైనా నిరసించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడివి ఏ తాదాత్మ్యత లేనటువంటి వాడివి ఏ ఆసక్తులు లేనటువంటి వాడివి ఏ ఆశలు లేనటువంటి వాడివి నిరాశీర్ నిర్మమో భూత్వా భగవద్గీత జ్ఞాని ఎలా ఉంటాడయ్యా నిరాశి వాడికి ఏ ఆశలతో పని లేదు నిర్మమో ఏమోహము లేదు నిరహంకార ఏ అహము లేదు దేవుడు లేదు దేవుడు లేదు ఇలా వీటినన్నింటినీ పోగొట్టుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కైవల్యం కేవలత్వం ఎరుక లేనిదని నిరూపించడానికి కావలసినటువంటి అధికారిత్వాన్ని పొందేది ఏ బయలు నందు కూటస్థునికి అవకాశం లేదు ఏ బయలు నందు పిండ బ్రహ్మాండములకు అవకాశం లేదు ఆ అవకాశం రావడం ఏదైతే ఉందో అది పరధర్మం అవతారుడు అన్నాడు దీన్ని అన్నాడు ఆ చైతన్యం అచైతన్యంగా మారింది అన్నాడు రకరకాల అన్వయాలతో అందరికి అర్థమయ్యేట్టు చెప్పేటటువంటి పద్ధతిలో పండితులకు పామర్లకు అనే భేదం లేకుండా సర్వజన సామాన్యంగా అర్థం చేసుకోవడానికి మహనీయులందరూ కూడా దిగి వచ్చి ఆ పరాత్పరస్థితి ఎందు ఉన్నటువంటి నిలకడ చెందినటువంటి వారు సాంతం పిండాండంలో చెటవరి వరకు ఉన్న శరీరం దాకా వచ్చి ఈ పిండ బ్రహ్మాండాలలో ఉన్నటువంటి అహమును పెండా బ్రహ్మాండములుగా ఉన్న వ్యవహారమును అంతా కూడా సరళమైనటువంటి శైలిలో అర్థం చేసుకోవడానికి అనువుగా వ్యక్తీకరించి బోధించి వారి శక్తిని అందరియందు పంచి వారు నిర్గమిస్తున్నారు ఇది కారణజన్ములు లేక కారణరహితమైనటువంటి స్థితి కాలారిసములైన దేశికుల యొక్క జీవన జీవన కర్తవ్యం ఇలా ఉన్నట్టు కనబడుతుంది నిజానికి వాళ్ళకే కర్తవ్యం లేదు వాళ్ళకే ఆశలు లేవు వాళ్ళకే ఫలితాలు లేవు వాళ్ళకే కర్మలు లేవు వాళ్ళలో నేననే అహం లేదు ఉన్నా లేని వాళ్ళు లేక ఉన్నవాళ్ళు ఆ రీతిగా ఉన్నవాళ్ళు వాళ్ళ గుర్తులు ఏమి మిగుల్చుకోలేదు వాళ్ళు వాళ్ళు వాళ్ళని ఆరాధిస్తున్న వాళ్ళని వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వడం తప్ప వాళ్ళకి వేరే ప్రయోజనశీలమైనటువంటి పని ఏమీ లేదు జ్ఞానం తప్ప మిగిలిన వాటన్నిటినీ వాళ్ళని అడిగితే వాళ్ళు తీవ్రమైనటువంటి పద్ధతిగా కానీ లేక మౌనాన్ని అంటే దేశ కేంద్రుల వద్దకు వెళ్ళి ఏమండే నువ్వు ఇది చేయలేదు నువ్వు దానికి బాగా చెడు దీనికి బాగా చెడు ఇలా చేయాలి అలా చేయాలి నేను చెప్పినట్టు వినాలి నువ్వు చెప్పినట్టు వినాలి ఇలాంటివి నానా రాగద్వేషాలతో కూడినటువంటి కంజాత కశాయం అంతా వాడిని ఎత్తిని బులిమేమనుకోండి వాళ్ళు ఒకటే పద్ధతి అయితే విసిరవతలు పారేస్తారు విసురు విసుక్కుంటారు తీవ్రంగా ఉంటారు తీవ్రమైనటువంటి పదజాలాన్ని తీవ్రమైనటువంటి స్థితిని వ్యక్తీకరిస్తారు లేదా రాయి వండి మౌనం ఈ రెండింటి వల్ల కూడా మానవాళికి నష్టం ఉంది వాళ్ళు ప్రసన్న దృష్టితో శాంత దృక్కులతో తమలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తమకు ఆ పనిముట్టుగా ఉన్నటువంటి చైతన్యాన్ని మేలుకొల్పివ్వడానికి అచైతన్యస్థితి పడిపోయిన జీవులకు చైతన్య స్థితి అని అఖండ ఎలుకను దాటించడానికి బయలును దర్శింపజేయడానికి ఉపయోగపడవలసినటువంటి దేశ కేంద్రులను నువ్వు కూరలు జరగలేదు ను అన్న పడలేదు నువ్వు ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు నీ వల్ల నాకు భౌతికంగా ఏం ప్రయోజనం లేదు నీ వల్ల నాకు ఏ ఆశలు తీరడం లేదు నీ వల్ల నా ఆసక్తులు ప్రయోజనం లేదు ఇలా రకరకాలైనటువంటి భౌతికమైన అంశాలకు ముడిపెట్టేమే అనుకోండి వాళ్ళ వల్ల ఏమిటి ప్రయోజనం వాళ్ళందరి దానికి సంబంధించిన వాడు కాదు కాబట్టి దాన్ని నిరసించేస్తారు కాబట్టి ఎవరైనా సరే మహానుభావులను ఆశ్రయించేటప్పుడు ఎందుకంటే వారు ఎప్పుడైనా దేహాన్ని విడవగలరు ప్రకృతి వారి అవసరం తీరిపోతే వారి అవసరం తీరిపోతే వారి దేహాన్ని విరమింపజేస్తుంది ఆ తర్వాత ఎంత చెప్పుకున్నా అశరీర పద్ధతిగా ఉపయోగపడగలరే కానీ సశరీరులై వినియోగింపబడమే కాబట్టి అట్టి దేశ కేంద్రుల యొక్క దేహం కూడా దివ్యత్వ ప్రకటన చేస్తుంది కాబట్టి అటువంటి వారికి సమాధి నిర్మాణం చేసి జనులు వారిని ఆశ్రయించి వారి యొక్క కేవల జ్ఞానాన్ని ఆ ఎరుకను దాటించగలిగేటటువంటి పూర్ణ గురువులైనటువంటి పూర్ణ బోధన మనం పొందవచ్చు అనేటటువంటి నిర్ణయాన్ని కూడా కొన్ని శత్రులు చెప్తున్నాయి వేదాంత పద్ధతిలో ఇది కూడా ఉన్నది కాబట్టి ఈ తగ తెలుసు అన్న దగ్గర ఇంత గొడవ చెప్పవలసి వచ్చిందండి అది చాలామంది తెలుసుకోవడం అంటే ఏమిటంటే ఏదోత్తరంగా తెలుసుంటే తెలుసు అన్నట్టుగా తెలుసుకుంటాను దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం లేదు కాబట్టి ఆపోజ్యోతిని ప్రత్యేగాత్మ నీ మదిలోన తగ తెలుసుకొని ఆ కూటస్థ ఎక్కడ లేదో అదేమో బయలు ఈ కూటస్థ ప్రకాశం దానికి అక్కడ ఎదురు ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ రెండు ఒకటి ప్రకాశస్థితులు అఖండ ఎరుక స్థితులు అట్లా ఈ ఎరుక ఎలా ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావో అదంతా బ్రహ్మాజన్యమైన జ్ఞానం అది పాపం అది పరధర్మం ఎరుకకు చిక్కుకోవడమే పాప ఫలం అంటే పరధర్మ ఫలం అంటే అందుకని ఆయన ఏమన్నారంటే పరధర్మో భయావహ అంటే భయం కలిగిస్తుంది అన్ని భయాలకు మృత్యు భయమే మూలం వేరేముంది కాబట్టి మృత్యువు లేనివాడిగా జననము లేనివాడిగా జన్మే లేనివాడు మృత్యువే లేనివాడు అయ్యా నువ్వు నువ్వు వట బయలుకు సంబంధించినటువంటి వాడివి ఎరుక సంబంధం లేదు నైనా నీ కానీ నిరూపించబడినటువంటి స్థితిని పొందాలి కదా ఈ మానవ దేహంతో అలా పొందినట్లయితే నువ్వు ఎరుకను దాటిన వాడు అవుతావు కాలాన్ని దాటినవాడు అవుతావు ూ లసినోమీ ఇలా ఆరధకర్మనేమో అనుభవించి రద్దు చేసేస్తూ ఉండాలి ఎప్పటిదప్పుడే ఏ క్షణానికి ఆ క్షణమే ఆగామి కర్మను నిశేషంగా ఆశాలతను కోసివేయడం ద్వారా ఆశయేహ పర దుఃఖం భో ఆశే భవనాశయుక్తి ఆశయే మది జరచు అవనీ స్థలిలో ఆశయే జన్మకు కారణము అని పెద్ద కదార్థాలు సూటిగా చెప్తున్నాయి ఈ ఆశ లత అనబడే ఆగామి కర్మని మూలఛేదం చేయాలి కేవల జ్ఞానంతో భ్రమాజన్య జ్ఞానానికి మూలఛేదం చేయాలి బట్ట దర్శించడం ద్వారా బయలును దర్శించడం ద్వారా ఎరుకనే మూలఛేదం చేయాలి ఇలా ఎవరైతే ఈ ఊర్ధ్వమూల మధశ్శాఖంగా ఉన్నటువంటి ఈ కేవలము టెరుగను తొలగింపజేస్తారు కైంకర్యం చేస్తారు హరింపజేస్తారు హారతిగా ఇస్తారు బలిగా ఇస్తారు వాళ్ళు జన్మరాహిత్యాన్ని పొందుతున్నారు అలా పొందటానికి అర్హమైనటువంటి మానవోపాధిని ధరించి यह कैवल्यमने लक्ष्य तो जीवन नी स्वधर्म निरूपुर हरि ओ श्री गुरभ्यो नम हरी ओ न ओ नो न యమేవాష సహనాభవ సహ నోనక్ సహ వీ rava rahi eh rava indwesha సద్గురుపరబ్రహ్మణే నమ్మ హరి శ్రీగరువ్యో నమ